పురుషార్థ సాధనకు ఎలా ఉపయోగపడతాయో విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పే విజ్ఞాని ధీశాలి తన ప్రసంగాల్లో తెలుగు సాహిత్యం ఆచార వ్యవహారాలు తెలుగు పద్య వైభవం సమకాలీన సామాజిక అంశాలను మేళవించి వివరించటం వల్ల ప్రపంచ తెలుగు శ్రోతల హృదయాల్లో ఆయనకు విశిష్ట గౌరవం ప్రత్యేక అభిమానం లభించాయి ఎందరో సనాతన ధర్మ అభిమానులకు పరోక్ష గురువుగా మార్గదర్శనం చేశారు చేస్తున్నారు వేలాది మంది మనుషుల్ని వారి మనసుల్ని ప్రభావితం చేస్తున్నారు పురాణ ప్రవచనానికి ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు అనన్యమైన ఆదరణ ప్రత్యేక గౌరవాన్ని కలిగించిన ద్రష్ట శ్రీ చాగంటివారు ఆయన చేసే రచనల్ని వినిపించటమే నా జిజ్ఞాస పురుషార్థం విద్యా విలువలు శీర్షికన శ్రీ చాగంటి రచన నేను తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఏది ఈ మంచి విషయాన్ని మన నిత్య జీవితంలో ఆచరణ కోసం వినండి విద్యా విలువలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ శీర్షికలో నేను తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఏది వారి రచనను శ్రవణం చేయండి మీరిప్పుడు విద్యార్థి దశలో ఉన్నారు భవిష్యత్తులో మీకు చిక్కు సమస్యలు ఎదురైనప్పుడు సందిగ్ధావస్థల్లో చిక్కుకున్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకొని వాటి నుంచి బయటపడే ప్రజ్ఞ అంకురించాలంటే మంచి విషయాలను మీరు ఎప్పుడూ చదువుతూ ఉండాలి మీకు ఆ సపోర్టు లేకపోతే కేవలం మీరు అకడమిక్గా పాఠ్యాంశాలకే పరిమితమైతే మీరు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడలేరు స్వామి వివేకానంద భగవాన్ రమణులు రామకృష్ణ పరమహంస అబ్దుల్ కలాం వంటి వారి ప్రసంగాలు రామాయణ భారత భాగవతాదుల వంటి గ్రంథాలను నిరంతరం చదవటం పరిశీలించటం అలవాటైందనుకోండి క్లిష్ట సమయాల్లో మీరు మహోన్నతమైన నిర్ణయాలు చేయగలుగుతారు అలాగే మీరు మహాత్మల ఇళ్ళు చూడండి వారి ఇళ్లల్లో ఉన్నవి అనవసర వస్తువులు కావు ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూకు చెందిన తీన్మూర్తి భవన్ వెళ్ళి చూడండి ఇప్పటికీ చాలా షెల్ఫులు వాటి పుస్తకాలు చివరకు కారాగారంలో ఉండి కూడా వారు మాట్లాడిన మాటలు అంత సారవంతంగా ఉంటాయి వాళ్ళు నడిచి వెళ్తున్న గ్రంథాలయాల్లా కనిపిస్తారు ఈ దేశంలో మహాత్ములు కారాగారంలో మొగ్గుతుంటే మనం బయట ఉండటమేమిటని సిగ్గుపడి సొంతంగా సిద్ధపడి కారాగారాలకు వెళ్ళిన వారు ఎందరో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గొప్ప నేపథ్య గాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న రోజుల్లో స్వాతంత్ర సమరయోధులు అందరూ కారాగారాల్లో ఉంటే నేను బయట పాటలు పాడుకోవటమేమిటి అని తనకు తానుగా సంగ్రామంలో పాల్గొని జైలుకెళ్ళి పొట్టి శ్రీరాములు గారితో కలిసి గడిపిన రోజుల్లో వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పేవారు శ్రీరాములు గారు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం జరుగుతున్నప్పుడు శ్మశానంలో కూర్చొని దేశభక్తి గీతాలతో కచేరీ చేశారు అటువంటి వ్యక్తులు పుట్టిన గడ్డ ఇది మంచి మంచి పుస్తకాలు చదవండి చదివిన విషయాలపై ఆ పుస్తకం మొదటి పేజీలో చక్కటి సమీక్ష రాయండి నేను చదివిన ప్రతి పుస్తకం ముందు పేజీలో అలా రాసుకుంటాను నేను ఎంతకాలం ఉంటాను నా తదనంతరం నా మనవడు ఎప్పుడైనా మా తాత ఇన్ని పుస్తకాలు చదివాడా అని ఆశ్చర్యపోతూ ఒక పుస్తకం బయటికి తీసి ముందు పేజీ చూస్తాడు దానిలో పక్షపాతం గురించి వ్యాఖ్యానం అద్భుతం తొంభై పేజీలో అని ఉంటుంది ఆ పేజీలోకి పెడతాడు పక్షపాతం అన్నది జీవితాలను ఎంతగా పాడు చేస్తుందో అక్కడ చదివిన తర్వాత వాడు ఏమనుకుంటాడంటే మా తాత చదివిన ఇన్ని పుస్తకాలు నేను చదవక్కరలేదు ఆ సమీక్షల వరకు చూసుకుంటే చాలు అనుకుంటాడు అంటే నేను శరీరంతో లేకపోయినా నా మనవాళ్లకు మార్గదర్శనం చేసిన అవుతాను గొప్ప కోసం కాదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను నేను చదివిన పుస్తకాలు వందల కొద్దీ అయిపోతే నేను మొదటి పేజీలో సమీక్ష రాసుకున్నవి ఈ మధ్యకాలంలో కాకినాడలో ఒక గ్రంథాలయం వారికిస్తే నా పేరున ఒక షెల్ఫ్ నింపేశారు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే జ్ఞానం సంపాదించటమే కాదు పంచిపెట్టడం అనేది అంటే విషయాలు తెలుసుకోవటమే కాదు తెలుసుకోవాలన్న కుతూహూలం ఉన్నవాడి దాహం తీర్చటం మరింత తృప్తినిస్తుందని చెప్పటానికే మీరు కూడా మంచి పుస్తకాలు చదివి సమీక్షలు రాసి మీ స్నేహితులకు బహూకరించండి మీరు ఏ పుస్తకం చదివినా ముందున్న ఖాళీ పేజీలో ఆ పుస్తకంలో మీకు నచ్చిన విషయాలు రాసుకోండి మళ్ళీ ఎప్పుడైనా ఆ విషయాల తాలూకు ఆలోచనలు వచ్చినప్పుడు ఈ పుస్తకం తెరిచి మీ వ్యాఖ్య చూసుకొని మీరెలా మురిసిపోతారంటే పటికి బెల్లం చప్పరిస్తున్న అనుభూతి చెందుతారు ఈ అలవాటు మీరు జీవితంలో మంచి నిర్ణయాలు చేయటానికి కారణమవుతుంది ఈ డేటాబేస్ ఈ విషయాలు మీ స్టోర్లో ఉంటాయి ఉంటే మిమ్మల్ని చెడువైపు వెళ్ళనివ్వవు ఆపుతుంది మంచివైపుకు నడిపిస్తుంది పది మందిలో కష్టపడి నిలబడటానికి యోగ్యుడిని చేస్తుంది దీనికి మీరు టైం లేదనకండి ఒంగోలులో డాక్టర్ గోపీచంద్ గారిని ఒక వైద్యుడున్నారు ఆయనతో నేను ఒక సభ కూడా చేశాను మధ్యవయస్కుడు గుండెకు సంబంధించి ఇప్పటికీ ఇంచుమించు యాభై వేల శస్త్రచికిత్సలు చేశారు ఎవరికి చంటి పిల్లలకు ఆయన ఒక్క క్షణం కాలిగా ఉండరు ఆపరేషన్ థియేటర్లోకి పెడితే నూరో ఎన్నో శస్త్రచికిత్సలు చేసి కానీ బయటకు రారు అటువంటి వ్యక్తి నెలలో రెండు రోజులు దక్షిణాఫ్రికా వెళ్ళి వస్తారు ఎందుకో తెలుసా వ్యాధులు సంక్రమించి పిల్లలు చనిపోతున్నారని అక్కడికి వెళ్ళి ఆపరేషన్లు చేసి అక్కడి వారికి శిక్షణ ఇచ్చి వస్తారు టైం లేదన్నంత దారుణమైన మాట మరకటి లేదు మనం కాదు సమయాన్ని చంపాల్సింది నిల్లిప్తంగా చూస్తూ ఉంటే సమయమే మనల్ని చంపేస్తుంటుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఏ బంధువులు మీకేదైనా బహుమతి ఇవ్వదలుచుకున్నప్పుడు ఒక మంచి పుస్తకాన్ని ఎంచుకొని హైదరాబాదులో పలానా పుస్తకశాలలో దొరుకుతుందని దానిలో నాకు ఒక సంపుటి బహుకరించండి అని అడగండి అది మీ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది మీకెవరైనా పుస్తకం బహూకరిస్తే దాని మొదటి పేజీలో పలానా తేదీనాడు పలానా వారిచే బహూకరించబడినది రాసుకోండి అడిగే పిల్లలు దొరకాలి కానీ ఎంతో సంతోషపడి ఆ పుస్తకాలు నా దగ్గర ఉంచుకోవటం కన్నా చదవాలన్న జిజ్ఞాస ఉన్న పిల్లవాడు దొరికితే నా దగ్గర ఉన్న అన్ని పుస్తకాలను ఇచ్చేస్తానన్నంతగా మురిసిపోతారు ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు వద్దు మంచి పుస్తకాలు చదవండి ఏది మంచి పుస్తకం అన్నదానికి నిర్వచనం ఎప్పుడు తెలుస్తుందంటే మంచి పుస్తకాలను సూచించమని మీరు పెద్దలను అడిగినప్పుడు వారి సమాధానం ద్వారానే అందువల్ల సునిశ్చిత ప్రజ్ఞ అభివృద్ధి చెందేది కేవలం సమాచార సేకరణ విషయ సేకరణ ద్వారా మాత్రమే అది మంచి పుస్తకాల ద్వారా మంచి ప్రసంగాల ద్వారా అందుతుంటుంది నేను తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఏది ఈ శీర్షికన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విద్యా విలువలు సంబంధిత అంశంగా చేసినటువంటి రచనను మీరు శ్రవణం చేశారు నమస్కారం